వచ్చి గగనముందు పండించారు దేవతలంతా పిఠాన్ని తోటానికి పాండుమహీ పాలుడా ఉన్న పెద్ద గద్ది మండలి కనుంగులుండే భంగి ఆ పాండుమీ పాలున్నాయి ఆ యొక్క పాండు రాదు దేవలోకంలోనే ఉన్నాడు కనుక ఆయన కూడా వచ్చాయట ఆ వచ్చి ఆ దేవకాంతలు వీచోపులు వింజావరణ విసురుతూ ఉండగా ఒక విమానం మీద ఆయన వచ్చి చూస్తున్నాడు యుద్ధాన్ని దేవదత్తూ రావుల సైన్యం సంగతి పడుతున్నా పతే పదే భోరు పడితున్నాడు ఆ పాఠ్యంగా ఆ ధ్వరి కన్నముల చీటుొన లేత మగము పొడుచు అద్యోధం యొక్క సైన్యం రావట్టు కూడా వేలాడిపోతున్నాయి అటు ముఖములు అర్ధనికి రథం ఏమిటలా గప్పగలు ఆ రథం ఏమి ఆ అత్యున్ని యొక్క రథచక్రములు లేచినటువంటి యొక్క ధోళి వచ్చి ఆవరణ చేస్తూ ఉన్నది సైన్యం మీద చాలా చల్లగా అయిపోతున్నాయట వాళ్ళ శరీరములన్నీ కూడా బహుళ కపిధ్వజ ప్రభలు అతను మిదిమిట్లు సర్వమేటు పొడుతో ఆ కపిధ్వజం ఉన్నది ఆ దాని యొక్క కాంతుల చేత మిలిమిట్టుకుని పోతూ ఉన్నాయట చూస్తే కళ్ళు విడిమిట్టుకుని పోతూ ఉన్నాయి వీళ్ళకందరికీ కూడా అద్దరు యొక్క ఆ భయంకర ఆకారం ఆ రోడ్ స్ఫూర్తి చూసే వరకు మనస్సు కూడా తల్లడిపోతూ ఉన్నాయ ఈ సైన్యానికి నరతు కౌరవ రాజ సైన్యూ గదిసే చీ గటికి చిన్న గటి తన చేయము పెళ్ళయో దగ్గర ఇలా ఉన్నదట ఆ అర్జుని గ్రహాన్ని చూపేసరికి వాళ్ళ యొక్క పని సైన్యానికి అటువంటి యొక్క సంగి మీదకి మహావేదంతో రథాన్నికి తీకటా వస్తున్నాం ఆ ప్రధారంగా ఆ రథాన్ని తోలించినటువంటి వాడై గురు బలం క్రోజద్వయం తీట్లది ఆ రెండు కోసముల దూరం పోయే వరకల్లా సైన్యాన్ని అందుకున్నాడట ఆ సైన్యమును ఆ పురు సైన్యాన్ని అందుకోవాలి ఇది ఒక పెద్ద గట్టి మనము పెద్దలోభిమాన వెనక నడుస్తూ ఉన్నది తారా ఉ సైన్యం పెద్ద సైన్యమి ఈ మనము దగ్గోతో అది ఒక అల్ప సైన్యమో ఈ సైన్యానికి ముందు కొంత దూరంలో కొంత సైన్యం కొద్ది సైన్యం నడుస్తున్నది ఆటల్ల పేరు సేన ఆ పైన ఇంకా కొంత సేన పోతున్నది మూడు భాగములు కాబోతున్నాయి సైన్యం కురు సైన్యం కానీ వృధా బొహు అయిన కురుతున్న ఆ వృధాభిమాన దుర్మతుడు నాడి ఆ దుర్యోధనుడు కురిజు వాడు కనిపించలేదే ఈ మొత్తం సైన్యంలోని మోహదమునకు అరదము బో నింగి నంబైన కనుక మన కథ ఎడమవ వైపుగా పాలి పైకివ్వాలి వాడు తో తాం అసలు వాడు ఎక్కడున్నాడో ఆ దుర్యోధనుడు ఎవరు అడ్డవైపు పడి పోయి వాడి మీద పడాలి ముందు ఆ దిక్కిచ్చు మరల్ సుఖం దెల్ల తీరు ఈ కదుపుని వాడిని పట్టుకున్నాము అంటే ఇక మన పని ఈశ్వరుడు ప్రభువుని పట్టాము అంటే ఇక సైన్యమేమి చేయలేదు కనుక వాడిని పట్టుకున్నాము అంటే గోవుల్ని మల వేసినట్టే వాటిని తిప్పినట్టే కాబట్టి వాడు ఎక్కడున్నాడో చూద్దాం పని వయమన్నా ఆయటో చిత్తం అలాగే పోలించాడు రథాన్ని పోలిస్తూ ఉంటే చూచాట సైన్యమునంతా కూడా ఎవరెవరుచ్చారు ఈ యొక్క గురు సైన్యములోనే కానీ ఆ అర్జునుడు చూచాయట ఉత్తరుడా ఫనదు కూడా ఇలా మధ్యలో వీడున్నాడు ఆ ప్రక్కన వాడున్నాడు ఈ ప్రక్కన వీడు ఉన్నాడు అని చెప్పి వాళ్ళందరినీ కూడా చెప్పాడట ఆ ఉత్తరు వేలల్లో నులేదు కానీ యోధన కనిపించలేదు ఇంతవరకు మనకులంగనిపోవలో వాడు ముందు పోతూ ఉండి ఉండాలి గోవుల్ని పోలించుకొని ఆ పోతూ ఉండి ఉండాలే నిలామిషం పోయి జనతో నిశ్చయం వని లేదు కనుక వచ్చి గడత ఇస్తాం మనకెందుకు అవసరం లేదు ఎట్టపడి తడబు చే కొన్ని పొసలను పెట్టించి తొలగదు నిలగడవంబో ఒకయుండవలూ కాబట్టి ముందు పోయిన పోవడంతో పొసల్ని తిరగబొట్టాలే తెరగొట్టిన తరువాత దుర్యోధన్ సంగతి చూడాలి వాడిని దాటిపోయకుండా అతని అతని కృపగాంగేయులకు చరణ సమీప స్థలం నిలువ రెండు నో పరి ఆ రథం పరివయ్యా ఈ వచ్చి సైన్యంతో యుద్ధం చేసినంత వల్ల ప్రయోజనం లేదు అన్నాట ఆజ్ఞ పూరిస్తున్నాడు అవతరుడు అది సమయంలో కృపాఖ్యాయుడు గాంగేవుడు నాడి భీష్ముడు ఈ ముగ్గురికి చరణ సమీప స్థలముల ఆకర్ణాంతంగా లాగి రెండేసు బాణువులు పాడుగుల దగ్గరకు వచ్చాయట ఎవరికి ఆ ద్రోణాచార్యులకు కృపాచార్యులకు భీష్ములకు కర్ణాభ్య ప్రదేశముల రెండునుగా నాడు చెవులకు సోకి సోక్కుండా కొచ్చే ఆయట ముగ్గురికి కూడా ఏది పోతూనే రథం మీద పోతూనే ఇలా కొచ్చే ఆయటూ ఆచార్యు పరిసర గుణాబ్ద జనంగులతో అల్లన అర్జును ఎగ్గించి ఆనంద పరోశైపోయిందట ఆ దోణాచార్యులకు ఆహా ఏమి అర్జున్ యొక్క ఆహా ఆ వినయం ఉన్నది సౌగుణ్యం ఏమి చెప్పటానికి వీలు అటువంటి పొనియాడ దగ్గరటువంటిది అని ఆనందపడ్డాడు ఇప్పుడు నాకు ప్రణామంగులుగా పాదముల మొదల పడ రెండూ లేవాడి యొక్క ఆ వినయం ఉన్నది ఆ సొమ్మును సంపత్తికి చెప్పుకోవాలయ ఇంతకాలానికి పదమూడు సంవత్సరాలకు కనిపించాను కనుక నా పాదముల దగ్గర రెండేసాడు బాణములు అంటే నమస్కారాన్ని ఈ పాదములకు నమస్కరిస్తూ ఉన్నాను సుమా అని చెప్పి పాదముల దగ్గర వేశాడు పెద్ద కాలం వేని బాసి ఉన్నవాడు కవున కుశల ప్రశ్నలుగా రెండమ్ములేసే పదమూడు సంవత్సరం అయింది క్షేమంగా ఉన్నారా అని చెప్పి చెవుల దగ్గర వేశాడు రెండు బాణములు కుశల ప్రశ్న చేశాడు సుమాు నజ్ఞాత విధము వర్తనంబు కదపి నవాభ్యుదయం నంది రాజి ఉచ్చి తోచు మడు మాకి చోట ను ఏ ఆ విభిన్న వాసు ఉన్నది అరణ్యవాసము అజ్ఞాతవాసం కూడా గడిపి నవాభ్యుదయం గుణంది అదంతా గడిపి వదించినటువంటి యొక్క సూర్యు మాదిరిగా వస్తూ ఉన్నాడు ఇప్పుడు వాసములు గడిపి వస్తూ ఉన్నాడయా అర్య కృపాచార్య భీములు పార్థు బాణపాత ప్రకారంగులు ప్రణామ కుజల ప్రశ్నంగులుగా అంతరంగములు కనుగొని సతశీ వారు ఆనందపడ్డారట ఎవరు వారి కాసిందేమిటి వారికి కావలసింది అదే పెద్దలకు కావలసింది ఏమిటే అంటే గౌరవం ఆ గౌరవభావం అది అది చాలు వారికి ఇంకేమి ఇయ్యవలసింది లేదు పెట్టవలసింది లేదు ఆ గౌరవ భావం ఉంచిదే చాలు దాని చేత సంతోషించారట అర్జును యొక్క గుణ సంపత్తి తగ్గిన వారికి దుందిరీక్ష పాదములకు దెబ్బ తగలకుండా పాదములకు దెబ్బ తగలకుండా బాణాలి పై గుచ్చుకుంటే పాదములు గుచ్చుకుంటే ముందయిపోదు ఆ తనుడిలో ఉన్నటువంటి యొక్క కౌశలం అని ఎలా అలాగే ఆ చెవులకు చెవుకి సోకి సోకకుండా వచ్చాయట ఆ ఊకెలా దూసుకుపోయిందంటే బాణం ఆ మరి అదే కనుక తగిలితే చెవు ఇరిపోతుంది కానీ అలా ఇరిపోవడానికి వెళ్ళేది ఆ విద్య లాంటిది వెనక ఒక చావు కాదు బయలుదేరి అరణ్యం లేకుండా పోవాలి పెళ్ళి కదా నగలు డబ్బు ఆడవాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి నగలు డబ్బు పెద్ద తరం తాము బోళ్ళు బ్రహ్మాండంగా బయలుదేరారు అరణ్య మధ్యంలో కూడా పోవాలి అరణ్య మధ్యంలో కూడా పోవాలి కదా అని ఒక పాతికి మంది జట్లను వెంట పెట్టుకున్నాడు సాంగ్ చూసేవాళ్ళు ఉంటారే కత్తి కర్ర సాంగ్ బాగా నేర్చినటువంటి వాడు పాతికి మంది జట్లను వెంట తీసుకున్నాడు అరణ్య మధ్యంలో కూడా పోవాలి కదా అని తీసుకొని పోతూ ఉన్నారట మధ్యలోకి పోయి అక్కడ భోజనాలు చేయాలని చెప్పి ఓడ చేశారు బోళ్ళని ఓడ తీసి తింటున్నారు వీళ్ళేం చేశారు జట్టిలంతా కత్తులన్నీ అవుతాడు పట్టబడేసి కత్తులన్నీ అకారంలో కత్తులు వీళ్ళు తింటున్నారు వాడు పెట్టారు వీళ్ళు తింటున్నారు అక్కడ సమయంలో కలిపెట్టే ఉన్నారు దొంగలు మనకు అవగా ఎప్పుడు అవకాశం దొరుకునా అని ఈ ముఠాన్ని వెయ్యాలి మనం దోచాలనే ఉద్దేశంతో అప్పుడే బయలుదేరారు మొదట్లోనే వరుసనే వస్తూ ఉన్నారు మనకు అవకాశం ఎక్కడ దొరుకునా అని ఈ కత్తులు ఇవన్నీ ఉతడపడేశారుగా వీడు వచ్చి అవి ముందు అవి తీసుకున్నారు తీసుకుంటే పాతి ముప్పై మంది ఉన్నారు వాళ్ళు కత్తులు మరి సాధనాలన్నీ వాళ్ళు ముందు తీసుకున్నారు మీ వీలు ఏం చేస్తారు వీళ్ళ దగ్గర ఏం వీలు ఎలం మసాల వేసారు మొత్తం అంతా కూడా మీ దగ్గర ఉన్న ధనము నగలు అన్ని గుట్టండి అక్కడ లేకపోతే ప్రాణములతో పోదు మీరు ప్రాణాలు దక్కించుకోవాలను అంటే మొత్తం మీ దగ్గర ఉన్న నగలు డబ్బు అంతా అక్కడ గుట్ట వేయండి లేకపోతే మాత్రం బ్రతకల్ ఏం చేస్తారు మరి ప్రాణభయంగా మొత్తం యావత్తు వచ్చి అక్కడ పడేశారు నగలు డబ్బు అంత పెద్ద కొట్టయింది అవన్నీ మూటలు కొట్టుకున్నాడు ఒక పిల్లవాడు ఆ అరణ్యం అరణ్యంలో ఉండేవాడు చెంచు పిల్లవాడు వాడు వచ్చి చూస్తున్నాడు ఈ విలాసం అంతా ఈ దొంగలు చుట్ట వేయటం ఇదంతా వాడి దగ్గర ధనస్థున్నది ఆ ధనస్సు ఇలా గడ్డ కింద పెట్టుకుని దొంగలు చూసి అరే వాడి దగ్గర ధనస్తుంది అని చూసుకోండి వాడి దగ్గర అది లాక్కోడు పేద పోయి లాక్కుంటే ఏడ్చాడు వాడు మా నాయన ఊరుకోడు ధనస్సు నా ధనస్సు నాకు ంతరగోళీ ఏడుతున్నాడు బొత్తిగా పెళ్ళాడు కాదు అడిగి పన్నెండు పాడు ఉన్నాయి అంటే అప్పుడు వీళ్ళు రే ఆ నాడి ఉన్నది అది లాక్కో అది లాక్కుని ఒట్టి పద్ద ఇచ్చేయడా ఎడుతున్నాడుగా ఆ నాది లాక్కుని ఒట్టి పద్దెచ్చేసేయ్య ఒట్టి పద్ద ఇచ్చారు ఆ నారి ఓడ చూసుకుని అల్లుతాడు అల్లితాడు ఓడ చూసుకొని ఒట్టి పద్ద ఇచ్చారు వాని ఏం కలపకుండా ఉంటే ఏమి ఉండేది కాదు తీసుకున్నారు కాదు కనస్సు తీసుకొని ఏడిపించి ఇచ్చారు ఇక వాడికి ఎక్కింది మంట ఎక్కి మంచి ఇంతలో రాళ్ళు దగ్గరలో అంత అరణ్యము రాడుగా ఇంత రాళ్ళు వడి నిండా పోసుకుని చెట్టు ఎక్కాడు చెట్టు మీదకి ఎక్కి ఒక్కసారి కాకేశాడవరే ఇది తిడగండి రానాడు ఇక్కడ తిరగండి అన్నాడు దెబ్బ గోడ పడతాడు డబ్బి కొడుకులారా వీడు దెబ్బ కొడో ఇంకేమీ లేదు అవన్నీ వదిలిపెట్టి మీ దావును వీడు పోస్తారా సరే లేకపోతే మాత్రం దెబ్బ గుహోడో తావటమే అంటే చూశారు రెండోది ఉంది వాడి దగ్గర దారి అది బిగించాడు దానికి గొడ్లో ఉంది రెండోది ఇది తీసుకున్నారు రెండోది బిగించాడు చూపి చూపుతున్నాడు దెబ్బహోడబడిపోతారు ఇంకేం సందేహం లేదు అవన్నీ కూడా వదిలిపెట్టి పోదురాసండి లేకపోతే మాత్రం ఇది బ్రతకారం ఆ ధన స్థితి వచ్చిందిరా వాడికి అని ఇవి పడతాడా అని చూస్తున్నారట లాగేసాడు ఒక దెబ్బ గిల గిల గిల గిల తనుకుని పడ్డాడు ఒకడు ఇందులో దొంగల్లో ఇక వలస దెబ్బ ఒకడో ఇవన్నీ వదిలిపెట్టను అందులో వదిలి పెట్టి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే బాబుయ ఆయన వచ్చి ఆయన ఎక్కడి నుంచావు అయ్యా దైవం చూసి వచ్చావు అని మా బాలిక దిగిరా అంత పోయింట దిగొచ్చా దిగొచ్చి అందరిని తిట్టి మీరు అందరూ అన్నాలి తాగకపోతే ఆ కొందరు ఉండకూడదు కాపలాకి ఇంత తీసుకు తెచ్చుకున్నాడు కదా మిమ్మల్ని అందరు ఒకేసారి మరి కూర్చుని తాగకపోతే కొంతమంది ఉండవచ్చు కదా అంటే తండ్రి దగ్గర విసుకుపోయి నీ కుమార్ వల్ల బ్రతికామ్మ ఇవ్వడా అని చాలా సత్కారం చేసి ఈ అరణ్యం దాటేదాకా మా పెళ్ళకి తిరిగి వచ్చేదాకా మీ పిల్లానికి పంపిస్తామని చెప్పి వెంట అది అరువిద్య సజ్జన ప్రియుడు బాంధవహితుడు అది గరుడి గలదే ఆ భీప్పుడు స్థుతిస్తూ ఉన్నాయట ఆ అర్జునుని చిన్న కాలానికి చూచాం సుమా ఆపుడు సజ్జన ప్రియుడు హితుడు బంధువులకు హితుడు ఆ సకల సద్గుణములకు నెలవు సుమా తన రథము తొలంగా నిచ్చి తడియబడుటని తలకు కలిగి తన మనలను దూచు గడచి అత నడ వెనకానే వచ్చాడు కానీ మనతో యుద్ధం చేయకుండా ట్రేగంట చూస్తూ ప్రక్కన పడి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ గోవులు కొరకపోతూ ఉన్నాడు వాడు ముందు చెప్పాలనే ఉద్దేశంతో వెళ్ళిపోతూ ఉన్నాడు సుమానకు ఊర పెండునకు మద్యము దయ్యేది ఆటనున్నకు నుండి సారడు అనిరుద్ధుడు నెక్కటి మార్పు నుండి శక్తుడే మెయిల్ మనమెల్ల ఇప్పుడు అతని గడ శరగాదనుట దప్పినము దప్పు కానీ ఆ దుయోధం మీద అంటే మొత్తం మన కాజం దగ్గరికే ఆ కోపం చూస్తూ ఇంతకాలం నుండి బాధలు పడి మనకు ఆ యొక్క దుర్యోధుని మధ్యలో ప్రవేశించాడు అంటే ఇక మనం అతన్ని కలుసుకోలేము దుర్యోధర్ని వాడు మనల్ని కలుసుకోలేడు అడ్డంని తొచ్చాడు అంటే మాత్రం మన పని అయిపోయినట్టే కనుక జాగ్రత్త ఆ రాజు దగ్గరకు పోకుండా చూడవలసిన అని చెబుతూ ఉన్నాడు స్వాని గ్రాహాన్ని మహావేగంగా పోతే పోతూ ఉన్నదట ఆ గో కదంబు ఉన్నది అదంతా పోతూ ఉన్నది దాని చుట్టూ సైన్యవత్తు కూడా పొదువుకొని పోతూ ఉన్నదట ఏ గోవులు పారిపోకుండా పొదుపు కొని వెళుతూ ఉన్నది చూచా తరుడా ఇగో గోవులు సమీపించాం పోల సైన్యం గది ఆ సైన్యం ఉన్నది కొంత సైన్యం అది కూడా వస్తూ ఉన్నది సమీపించి రెండి నడుమంగి వచ్చు నన్నత కాబట్టి రెండి మధ్యలో ఒప్పాలి ఈ యొక్క పశువులను ముందు వేరు చేయాలి ఈ సైన్యములకు చెక్కకుండా వేరు చేసి నా యొక్క బలమేమితో చూపుతా వెళ్ళు నా కే చిక్కు రాజంగ అనుట విరాయుడు మన కడ్డముగా మగమై రథము కొన్ని కట్టెదికి తన మూపులు రెండు నగుడు దళం గదూ ఏ పని పరే గ్రహాన్ని మంచి ఈ సైన్యము ఆ సైన్యం మధ్యలో ఉన్నటువంటి గోవులు చెప్పవలసినది కనుక మధ్యలో పని వరిసింది ఆట అంటే పోనిచ్చే ఆట ఆ విరాట తనయుడు సమ్ముఖం పేరు వాడి ఆ ఒక్క కాక వేశాయటరే వచ్చినటువంటి వాడు అత్యుడు సుమారు నిలు నిలువలిచిన ఘోషము తోటన వెళలు నిరపరంపర దత్తంబు పరపున నంబరంబు నీరంధం బాక వేసి గాండి వారిని సర్జించేసి ఆరంభం చేశాడట తెలిసే వరకు భాగమే అవద్దు శర పరంపర చేత నిండిపోయి అంధకారం నిండిపోయిందట ఒక్కసారిగా ఆ బయటి విలుగును కలిసి గుండెల బలంబులెదురు నడువను మరలం వెరతరచి ఆ ఎప్పుడైతే తన యొక్క ఆ కరలాఖకున్నది ఆ చూపించాడు ఆ యొక్క శర పరంపర అయితేండో ఒక్కసారి రెచ్చడిపోయిందైన్యం కూడా ఏ గుండెలు దారిపోయినాయి అందరికీ కూడా ఎదురు జరగటానికి కాని ఎదురు నడవటానికి కాని ఆ ఏది చేయకుండా ఎక్కడ చచ్చిపోయిన అంగము లేవద్దు కూడా సైన్యానికి అతను గోవుల వెనకము నల్ప బలంగు పెదరి తూర్పు దశకు చెదరునట్టుగా అరదంగు పరిపించి వెంట సైన్యం పోతూ ఆ సైన్యానికి వచ్చే ముందు అది ఆ గోవులు ఉండగా ఆ సైన్యుడు ఎవరితో కూడా తూర్పు దశ కొట్టేశాయటూపి వెలిచీరూ ఆ వెలిచీర ఉన్నది ఎల్లైనటువంటి ఆ పై పంచ అది సాధించినటువంటి వాడై ఆ దేవదత్తాన్ని పూజించాయట ఆయన ఆ పట్టినప్పుడెల్లా ఒక కేక వేస్తూ ఉన్న పైన ఉన్నటువంటి హనుమీయూ గ్రహములు అవి అవతూ ఒక్కసారిగా రథ నిలదంగును ప్రతిపదాగ్ని వరులను ఆ యొక్క అల్లెతాటి ఆ యొక్క అనేక విధమైనందు ఆ చూచి పొలియాడుతూ ఉన్నారట ఆ దేవతలంతా కూడా భేట్ భేట్ బలే బలే బలే అగ్గుని యొక్క చెప్పి పొలియాడుతూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇవి అవతూ కూడా కలిసి ఊరంతరాళములు నేల మట్ట వీటూ అదువలు వెసీ ఒకసారి ఈ యొక్క సైన్యము లేకపోతే కూడా ఆ పశువులను ఆ అటు పశువుల వెంట పోకుండా ఆపిశాట ఆ బాణములు చేట కొట్టే వరకు తాను చూపారు వాళ్ళు ఇవి మట్ట వెచ్చడియట కోసలు ఇచ్చినటువంటివై ఆ గోవులు పశులు వెసంగి దిగి ముందు ఇవ్వచ్చుండు వచ్చిన దాడ గై కొని దక్షిణ దిశకు కెరలు ఒడుతురం బ దక్షిణ దిశకు బట్టి పారుపడియ శను వీళ్ళు అంటే ఉన్నారంట గోపగులు ఈ గోవులు అంటూ ఉండేవాళ్ళు వాళ్ళని కూడా మట్టుకు తీసుకుపోతున్నారు రెండు ర్యాంట్లు ఏం చేస్తారు వాళ్ళు వెంటబడిపోతూ ఉన్నారు ఎప్పుడైతే వచ్చి ఆ తరగవేశాడో గోవులను ఇక గోలుకుని అంతురాకుండా వీళ్ళు ఆహా ఎవరో మహాపురుషుడు వచ్చాడు ఆమెను ఒడిపోయి విడిపించడానికని పారు చూపారట కోరుకొని అప్పుడచ్చి నుండి తప్పక చూచి పలము పసుల కట్టుపడకొలంగలయూ ఇరుడా ఓ తప్పు నాయి కానీ మళ్ళా మరలా ఆ గోవుల దగ్గరకు పోకుండా ఈ సైన్యం పోకుండా పోని మనం అడ్డంగా పోని ఈ సైన్యానికి గోవుల వెంట పడకూడదు వాడు కనుక అడ్డంగా పోనీయవలసింది అంటే అలా పోనిచ్చాటమితి కొన్ని ఆ బుర్రములు మొదలైనటువంటి గురు వీరుల యొక్క సైన్యమునది మేఘం మాదిరిగా వచ్చి పడింది అర్జును మీద కానితల యొక్క సరవేగం ఆ అర్జునుడు నాడి చండ మారుతం కదా మేఘము లే ప్రకారంగా దేవగుతును ఆ ప్రకారంగా కరెంట్ కొట్టే సైన్యం కది చిన్న బలములు వినబల జలవి అత కడిపే నవీ కొత్త కొన్ని తమ బలములొచ్చే గోపాలుర అలా ఎప్పుడైతే ఈ సైన్యమును బట్టుకు వచ్చాడు ఇక పాలకి అయ్యావత్తు కూడా వాళ్ళంతా వెంట పోయి ఆ యొక్క వాటి పరుగులున్నాయి అక్కడ పోయి వాటి మాత్రమే వరకు కూడా గోవు దక్కి వెక్కసబడి చూచుతున్నా నిరక్కడక్కడ సముదంబ విజృంభణం పెట్టి అనది దూరే గౌరవ చక్రవర్తి నిసంగ నుం భూమింజనక్కడ గోవు మళ్ళింటి వెళ్ళిపోయి పడ్డాయి ఆ వాటి యొక్క హద్దులో పోయి అందులో ప్రవేశ మధ్య దేశంలో పోయి పడ్డాయిట ఆ విరాట నగరంలో అవి పోయిన తర్వాత చూసి ఆట తుడితే ముందు వెళ్తూ ఉన్నాడు తుచి పని వాడి మీద వారిపోయా ఉత్తరుడా అప్పటినప్పుడు కురువీరును పూడుకొని మూడు వేల చోటను చూశారట జాపడు పోయాడు అంటే ఆ తల అడికొల వాడేస్తాడు దుర్యోధండి లాభం లేదు అని మూడు వేల రమ్ములు గాంగేయు నుండి వేయింటితో అతను తల కలచి ఆ గాంగేయుడు నాడు కనుడు ఒక్కొక్కసారి వెంట్రథములు రాగా వారు మగమ్ముగా ఆ దుర్యోగం కోకుండా వచ్చి ఆ అడ్డుపడ్డారట ఆ హిడి మనిజ మరియు మనిజ సంగితులై సహ సనములతో కలిసిన కనుకొని ఎల్లనము అర్జునుడు విలాటుతున్న గితను కేవల వీర సమయాత్మ గుర్చు చూచి అంతా కూడా తల మీదికి రావటం చూచి కేవల వీర సమయాత్మకుడ ఆ వేరద ముత్తి విభవించిందా ఏమైనట్టుగా ఉన్నదర్జును యొక్క ఆకారము అటువంటి యొక్క ఆకారంతో ఆ ఉత్తరునికి అంటాడ కాంచేదికేత విభ్రమముడు కలశు ఉత్తరుడా చూడు చక్కగా గుర్తు ఆ బంగారు వేదిక ఉన్నదే అడుగు వంటి కలిగినటువంటి వాడు కలశుడు ద్రోణాచార్యుడు సింహలాంగూల భూషితాంగూలమునదే ఆ యొక్క పంచాస్తము సింహము యొక్క తోక వంటి ధ్వజమునది అది ఆ ద్రోణాచార్యులు కుమారు అశ్వథా కనకృషా కాంతి బంగారుషం ఉన్నది ఆపోతు మాదిరిగా ఉన్నది ధ్వజం ఆబోతే ధ్వజంగా ఉన్నది అట్టివాడు కృపాచ్యాయుడు ఆయన సంఘం వంటి ధ్వజమెత్తి ఉన్నది వాడు రథం మీద సంఖం మాదిరిగా ఉన్నది ఆ ధ్వజం వాడు రాధ ఆసు కర్ణుడు మణిమయోర పడగవాడు కురుపతి ఆ కడగ ఉన్నది సర్పము వంటి ధనివెత్తుల చూడు వాడు కురుపతి దుర్యోధనుడువ కుశము వాడు స్వరనది ఆ తాడద్ధలి ఉన్నదే తాటి వంటి ధ్వం కలిగినటువంటి వాడు స్వర నదీశ్వరుడు ఆయన కృష్ణుడు ఆ చక్కగా గుర్తు పెట్టుకో నేను ఎవరి మీద పోనీయమంటే అప్పుడు పోనీయాలి గురులకు ప్రదక్షిణం ఆ గురుడు నాడి ద్రోణాచార్యుడు వాడు ఆయన ప్రదక్షిణంగా పోని మన రథాన్ని మహాపురుడు నెడం వదిభవము వలవ ఆ మహాపురుడు విషయంలో అలక్ష్యం ఉండకూడదు మనగో ఈ సమస్తమైనటువంటి కురుకుల తలయుడే ఆ మొత్తం అందరికీ కూడా ఆచార్యురాయన సమస్త విద్యలు నేర్పినటువంటి వాడు ధనుర్విద్య నేర్పినటువంటి వాడు హే ఈ కనుక మనం ఇంట్లో యుద్ధం చేయకూడదు ద్రోణాచార్యులతో యుద్ధం చేయకూడదు దుష్పరచ్యూతయోధకు సుయోధను నింబది మాత్మబోబుతో శాతడు నేను ఆ పరమ నికృష్ణుడు నాడే మహాపాతకి ఆ సుయోధర్ని మీదకి నేను పోయే సమయంలో నన్ను పడతాడో ఆయన శాత ని ఆ యొక్క బాణువులను ప్రయోగించి పడతాడో పట్టడం చూడాలి ఆయన సంగతి ఏటో గేల్చుకోవాలి ఆయనతో మాత్రం యుద్ధం వద్దు నదికి దచ్చిన దత్తముగా చాపట ముందు ఆయన కొడితే అప్పుడు మనం హెదు దాని పని పట్టక ముందు మాత్రం ఆయన మీద అస్త్రం ప్రయోగించడానికి వీల్లేదు అనట అవతరింతో గురుపుత్రుడు తేజోనిది సురాకైనది ఇలా గురుపుత్రుడు ఉన్నాడే అశ్వద్ధామ ఆ శ్రాసుకైనా చేరి చోట ఆయన సాక్షిపడినటువంటి యొక్క ఆ మహాబుద్ధుడాయన సంగరమున జనుడు మేటి కౌరవమున ఈ కౌరవ సైన్యంలో అలాగొప్పవాడు అశ్వద్ధామ గురు బుద్ధుడు దివ్య సరవిదుడు కృపాచార్యుడు సభుడు అను ఆయన కృపాచ్యాయుడు ఆ ద్రోణాచారు సమానుడు మా చిన్నతనముడు విద్య చెప్పినటువంటి వాడు ఆయన కృపాధ్యాయుడు రణోద్యోగాడు డు వేదరాత ఆ రాధేయుడు యోధాక్షేసరుడు ఆ అర్జున్ ని కొనియాడుతూ ఉంటే వాడు సహించరా ద్రోణాచార్యులు కొనిగాడుతూ ఉంటే సహించరా అర్జునుడు ఒకడా ఒకడేనా ఏమిటి లోకంలో ఆ ధనుర్వేది ఇంకెవరు లేదా అని చెప్పి కొన్నాడు వాడు స్వభావం అని ఆయనేమంటున్నాడు అర్జునుడు ఆ రాధేని ఆ కర్ణుని యోధార్థేశ్వరుడు చాలా గొప్పవాడయ్యా ఈ కర్ణుడు ప్రణోద్యోగా దుస్థాత ప్రక్రమ బాహువీయుడు యుద్ధములైన దారు చేరినటువంటి వాడు వాడి జీవించడం చాలా కష్టం కురుక్షవామి కూర్చున్నటువంటి బొంటు వాడి ప్రేమంతా కూడా కనునిందేమ దగ్గ కే విద్యాక్షుడు ఆ జామదగ్ఞుడు నాడే పరశురాముని దగ్గర అతను సంపూర్ణంగా ఆక్షసించినటువంటి వాడు సుమా వీడు రాజేయుంగీరము అటు వాడు సుమా రాజేడు ఒక కర్ణుడు ఆ వర రంగమునందు ఇతరులవర్ని కూడా లెక్క చేయడు సుమా ఆస్మత్పితి విస్మయ జనన ప్రతా విభవ్ శిఖా భస్మీభూత ప్రతిపక్షస్మయ కాననుడు ప్రథమకణ్యుడు బుద్ధ్యే కానీ నాతో ఎప్పుడు మత్సరిస్తూ ఉంటాడు వీడి కనుడు నాతో మత్సరిస్తూ ఉంటాడు కనుక మేమిద్దరం యుద్ధం చేసేటప్పుడు ఇప్పుడు చూడు మా తారతమ్యం ఏమిటో ఆస్త్ర ప్రయోగం చేసేటప్పుడు కాను ఆ యొక్క ఆస్తముల యొక్క లక్ష్యం కాని ఎవరు మిగిలేది ఎవరు తగ్గేది నువ్వు చక్కగా జాగ్రత్తగా కనిపెట్టి చూడవయ్యా తర్వాత చెప్పాలి నాకు మా ఇద్దరు యొక్క తారతమ్యం ఏమిటో నీవు చూచి చక్కగా చెప్పవాలి నువ్వు యుధ విచార్యేది ఇక మా తాతగారు నాడు భీషుడు హావుడైన ఆయనతో సమానుడు జగత్లోంచి ఎవడు లేడు తన యొక్క బాహుబలించేత జగ లో ఉన్న ఠలందరినీ కూడా జీర మహాపురుషుడు సుమా ఆ అయితే మేము ఆ కౌరవులు సమానమే అనుకో ఒకరు ఎందు హెచ్చు ఒకరు ఎందు కానీ ఇప్పుడు వాళ్ళ వెంట వచ్చాడు కానీ ఎందువల్ల అక్కడే ఉన్నాడు గనుక ఆ దగ్గర ఉన్నాడు కనుక ఆ కారణం చేత వారి వెంట వచ్చాడు వారి పక్షాన్ని చేరిపోయాడు మేమేమో అరణ్యగతులమై వెళ్ళిపోయాం ఆ కారణం చేత వారి దగ్గరే కారణం వల్ల వారి వెంట వచ్చాడు సుమాయుధానికి అని ఆట తన్నున్నోదు అనుకబుట్టినకు సైన్యమునకు జనతల కానీ ఆయన దగ్గరకు మాత్రం పోనీయవద్దు మన రథం ఆ దగ్గరకు ఎందుకు అంటే ఆయన దగ్గరకు పోయాము అంటే మన చిక్కులు పెట్టాడే ఇక మన ఎటు పోనీయడు కూడా పోనీయకుండా ఎంత పనినా చేయగలడు కాబట్టి ఆ మా నీ నీకై నీవు మాత్రం ఆయన మీదకు పోనీయవద్దు రథము అనయట అని ఇట్లు వేరే వేరే చూపి క్రమున నేర్పడనిపిస్తా సమరోన్ముఖుండూ అవలోకి అని ఆ సమరోన్ముఖుడవుతూ ఉన్నాడట చెప్పి వేరువేరుగా వారి వారి యొక్క విషయములన్నీ కూడా చెప్పి వస్తారు నకు ఇక యుద్ధానికి సన్నద్ధుడవుతూ ఉన్నా సమయంలో నవ్వి ఆ అశ్వత్థామ ఆ కరుని చూచి నిను నేను నీ ఒక్క గడ్డి కొన్ని పలికిన పొలుకులు పెట్టుకోగలవు స్క్రీడిఎని వచ్చిన వాడిదే పులివలే మార్పున రాజే కన్నాయా కనుడా నాతో సమావిడవడుగులేడ నావుగా ఆ నిన్ను నీవు పగడుకున్నటువంటి మాటలు చాలా ఉన్నాయి కనుక నువ్వు వచ్చాడు అర్జునుడు పోయి పులి బాధిగా తిరగబడవేమయ్యా ఓ పోయి అర్జును మీద తిరగబడి మరి నీవు మాట్లాడిన మాటలన్నీ కూడా నిలుపుకోవాలి కదా అన్నాడట చాలా కుగ్గల్ అ ఒకవేళ నీవు భయం వేసి అర్జునుడి మీదకి పోవటానికి ఆయన విలువు మీ గురువు ఉండినేది మాయాద్యోతమునందు వారిని ప్రాభవించినటువంటి యొక్క శకుని ఉన్నాడే ఆయన కూడా విలువు పృథివీ పతి నీ తల మోపెక్కి నీకు కనుక ఆ శగురితో కూడా విచారించి ఇప్పుడు మరి ఏం చేయవలసి ఉండదు ఆ పని చేయవయ్యా పోతావే ఆ కార్యఖడ్డములు రెండు కూడా నీ నెత్తి మీద పెట్టాడు దుర్యోధనుడు మేమంతా లెక్కలో లేము మేమంతా లెక్కలో లేము ఈ మొత్తాన్ని కావచ్చు నీవే నీ దుర్యోధను యొక్క దృష్టి అందు నీవే కనుక మరి పోయి ఇప్పుడు చేయాల్సిన పని చేయవలసి ఉంది పోరు అర్జునుడి మీరు తిరగబడవయ్యా అన్నయట ఆ నిని కోంగారూ అంటే ఆ కోసం చేత కొండ మానవులైపోయినాయిటా నేర్తముడు ఆ అయిపోయి ఆ తల్లకెట్టునూరుడు నిన్ను నచ్చియే కలనికి వచ్చి ఓ అశ్వత్మా ఎందుకయ్యా అట్లా ఊరికి మాటలు పాడస్తావు ఎవడన్నా భయపడే వానికి చెప్పు ఈ మాటలు అయిపోయే వాళ్ళని చెప్పబోయా ఆ నాకేమన్నా భయం అనుకున్నావా అర్జునుడు అంటే అర్జునుడు గారు వాస్తనే బియ్య ఆ వచ్చిన వాడు దీవెందుడు మాత్రం నాకేమిటయ్యా లెక్క నా బలము దళంగునేది బొందు నా బలం నా యొక్క చలమేమిటో అంతా చూడవయ్యా ఊరికే మాటలు ఎందుకు అని గడకు నినసుకుడు కృకుడు గడగుట దుర్యోధను కనుక చూడవ్యా ఊరికే మాటలకు ప్రయోజనం లేదు ఆ శౌర్యం ఏమిటో చూస్తాను అని దీ అట్టి సమయములో దోనుడు అశ్వత్మ కృపుడు ఆ శాంతనవుడు నాడే పీఠుడు అందరూ ఒకేసారి పోయి అన్నారు రాజు అయ్యేనువృత్తి బంధుని వహింగును బాహిలి గల వివిధ యోధిను దుర్యోధ చక్రవర్తి ఆయన తిరగబడ్డా సమస్త రథములు ఏలు ఆ శాస్త్రులు కాలువరము మొత్తం కూడా ఒక్క ఒక్క ముగిగా ఒక్క మొత్తమై జరగబడిన చిన్న మీద ూ ఆవత్తు కూడా గరగర గరగర గరదిందట ఆ మహాయుద్ధాయి విధంగాని కానరంగ సూర్యమం కనిపించలేదట తూలి పైకి లేచిపోయి బంధుల వివిధ ప్రకారటు సూర్య రవంగులు బంగు అనేక విధములైనటువంటి వాద్యత్ వాళ్ళు యావత్తు కూడా ఆ దిక్కులు యావత్తు కూడా నిండిపోయినాయిటాయుధ ఆయుధోగ్ రుచి నేత్రముఖ దైవండలమయ ఆయుధముల యొక్క కాంతి ఉన్నది ఆ పాలు మీరు విలుబెట్లు కొనిపేస్తే కొలిపేసినయట ఆ గగనముందునటువంటి దేవతలకు అందరికీ కూడా పనులు కల్పించలేదట ఈ తోలి మూలకంగా ఈ కాంతుల మూలకంగా పనులు మిలివిట్లు వరిపోయి చోటానికి వీలు కాకుండా పోయిందటనుభటటువంటి వాడై అర్జునుడు ఆ యొక్క ఆరంభించుణ్యం ఉన్నది తన యొక్క చేతి వావత చూపించాడట ఆ అర్జునుడు ఎలా ఉన్నయా అంటే ఆ బాణముడు గుణమున లస్తకం గుణను అల్లితాడులో నుండి లస్తకం మధ్యములో నుండి లేచినట్టుగా కోటి యుగం గుణ మామూలుగా మధ్యలోనే బయలుదేరతాయి బాణవుడు దాని అర్జును యొక్క ధనస్సు నుండి మధ్యలో కాదట ఆ మధ్యలో బయలుదేరుతూ ఉన్నాయి ఎనాది వెంటనే బయలుదేరుతూ ఉన్నాయి పైని క్రింద కూడా కోపుల వెంట కూడా బయలుదేరిపోతూ ఉన్నాయా వస్తూ ఉన్నాయా ఇవి అనేటట్టుగా లేచిని చెటా బాణములు గాంధీ కర్పడము ఆ గాంధీ గాంధీనం ఉన్నది ఆ అది తాడి ధరి ఓదిపోతూ ఉన్నదిట చెవులు భగ్గరైపోయేటట్టుగా ఆ ఝాంట్టు అన్నది ఆ యొక్క అంతకంతకు అంతకంతకు అంతకంతకు ఆ పారంగా రేగుతూ ఉన్న ఆ శర పరంపరలు కనిపిస్తూ ఉన్నది చేతులో గలు వా ఎట్లా ఉంది సైన్యము ఆ అర్జును యొక్క శరపరంపుర చేత పాడవుల చేత గోర భోజన మాటి నారా గోల్ గోడ్తో చూసుకుంటుంటారు సన్నగా మొదగబెట్టుకోవటాన్ని ఆ గోర్ర భోజన మార్చి ఆ గోరుతో సన్నగా పీలిస్తేలా చీలిస్తేలా ఉండును అలా తెగిపోతున్నాయట సగానికి సగానికి సగానికి దిగిపోతున్నాయట రథములు ఏలుగులు గుర్రములు కాల్వల బాధిస నదికి దుత్తు పెద్ద పాడు శేష నరికినట్టుగా దిగిపోతూ ఉన్నాయట కొన్ని ఆ బా ఆ బాణములు వచ్చేసంపమున కొన్నో రంపం పెట్టి కోస్తే ఈ దన్నీ తాగుతుంది నుసి ఆ ప్రకారంగా అవుతూ ఉన్నదట కొంత సైన్యం ఏ బి కథలాని కాని కంగని చెయ్యని కాని కాదుని గాని ఏర్పరచడానికి వీలు కాకుండా నుగ్గు నుగ్గు నుతూ ఉన్నదట పనివడి రోల కొట్టిన లీలకు అన్నిగా పొడి చేసి చేసి పని రోలగొట్టిన లీల రోడ్తో ఆ ప్రకారంగా పిండి పిండి పిండి పిండి అవుతున్నదట ఆ సైన్యం అటతి పొద్దున్న పళ్ళము నానా యుద్ధముల ప్రతిఘత్తంగులగా చిన్నయమున అట్ట ఆపకారంగా అయిపోయిందట కౌరవ సైన్యమంతా కూడా కాని ఆ అర్థుని యొక్క గాని గురదములు కాని ఆ సారథివు నాడి ఉత్తరులకు గానీ ఒక్క దెబ్బల కలదట ఆప్రకారంగా నడిపిస్తూ ఉన్నా ऐ नेबे बब बवे ऐ नेब बब ब अटी अडबे ब वचन एटल मेंंद बंगा दलिते की पांडव पुंग बन्दु मचन रूपनाथ नु निबल बात तोड़ी ए पुसुविकिल दूकी कि निंब नसका ऐ बवे ఆ ఆ యొక్క రంగం అంత కనప్రభు అంత కనప్రు ఆ దేహ తెలియనటువంటి యొక్క రోడ్రసం ఉన్నది ఆ వేల రసం ఆవరణించేసిందట ఆ కారణం చేత వేల్పు వచ్చిన యజ్ఞమే నువ్వేల్పునది ఏదైనా దేవత ఆవహించినప్పుడు కదా ఎలా తెలియదు వడరు ఆ నది దిగాయట యు నిలములు లక్షలు తప్పి తన విలుచుక మానవుల యొక్క చూపులు కదా అసలు ఇంకా పోయి అక్కడ తోడదంచుకుంటే అక్కడ కొడులో ఆరంగా లక్ష్యములు తప్పకుండా పడుతున్నాయట ఆ బాణములు అప్రకారంగా వెండి దే సైన్యంలో మధ్య ఉన్న అతనికి పరిపోయా కాకి పాలించట రెండు పైలైపోయింది సైన్యం తరువాత తిరిగి రాని తిరిగి రానిచ్చి నడుంగా అర్థం కానీ ఒకసారి రాద నుంచి దరిగి వెళ్ళిపోయిందట అర్థంగా నాలుగు భాగాలు అయిపోయిందట నిలువు రెండు భాగాలు అయింది ఇటు అర్థంగా పోలించే వరకు నాలుగు భాగాలు అయిందట సైన్యం నాలుగు భాగాలు అయిపోయింది అతను కొట్టవు మూలగా కొట్ట మూలగా కొట్టు ఇదన్ అదడిగా మూలకైపోయి మళ్ళీ అతడి నుంచి ఇద్దరికి మూల కొట్టు పాటు మొక్కలు మొక్కలు మొక్కల మొక్కలు మొక్కల మొక్కలు అయిపోయింది సైన్యం అంతా కూడా ఆ రథమైతే ధాటికి ఆ ప్రకారంగా పారాయట సైన్యం రావద్దు కూడా చించి చండాడి వలయవులు వలయవులుగా చుట్టూ చుట్టూ చుట్టు చుట్టు తిరిగి కొడుతూ ఉన్నాయట సైన్యం ఒకసారి ఆ అర్జునుడి ముందుకు వచ్చినటువంటి వాడు ఇక మళ్ళీ రావటం లేదట ఆ చప తగిలిన తరువాత ఆ చురుకున్నది అది తగిలిన తరువాత ఇక ఇక మెల్లగా తప్పు పోవటమే పని అంతే తప్ప మళ్ళీ వచ్చేవాళ్ళు లేడుట కాల పక్కలైన లోక ముల తుడు బాధి సమెరడు చాపునమాది మసగిట ఎంశ సమగ్ర బోగు సంపదు ఉంది కదా ఆ జముడు నాడి ఎవరము రాదు ఆ భార్య సవరినెట్టుగా ఆలయ కాలుగులందు మొత్తాన్నివత్తు కూడా ఎలా ఆహరించును ఆ ప్రకారంగా అతన యొక్క పాడ పరంపర చేత నలినలి నలినలిగా వచ్చాయట సన్యము యావత్తు ప్రొద్దు దుంకిన మరికాని పోవడీ అని పాద రాజుకి నీడ పోయలేరు వాడు పాడిపోదామంటే పోనీను పోనీడు అయినా ఏదో అనుకుంటారట పొద్దున్నంత వరకు కొడతాడు కదా పదు ప్రొద్దు ఏమైనా వదిలిపెట్టి పోవనేవో గాని ప్రొద్దు ఇంకే వరకు కూడా చంపుతాడు సుమా అంటున్నారట బలము నెల ముందే ఆ రమ్మికల్లింప కొద్ది ప్రొద్దు ఇంకే మొత్తం వదిలిపోతాడేనా ఏం వదిలిపెట్టడు మొత్తాన్ని యావత్తు కూడా ఈ సైన్యము యావత్తు కూడా సమాప్తం చేర్చగా పోరించి అటువంటి యొక్క ఉగ్ర దశలో ఉన్నాడు సుమా ఎత్తి కోరునకు తమ దశకు నేమి పుట్టున ఆ యొక్క అత్యుని యొక్క ఆ పరాకము ఉన్నది దానికి ఆ రూపం చూచి ఆ దేవతలు నాది భయపడ్డారట రే ఇంతటితో పోతదా లేకపోతే ఇంకా ఏదైనా తిరుగుతుందా ఇది ఆ అలా ఉన్నది మహాభయంకరంగా ఉన్నది అర్జున్ యొక్క పరాక్రమ స్ఫూర్తి అని వాళ్ళు భయపడ్డారట ఆచార్యులు ఆ వరుసగా కొట్టాయట ఆ ద్రోణాచార్యుల్ని దెబ్బది బాణ వరుసలు కొట్టాడట ఆచార్య పుత్తు నేటి అశ్వత్ బాణ వరుచేట అమర నదీ అభిప్పుడు నాడే ఆయన అరుగు బాణములతో వచ్చాయట రవి చుట్టు సరచారథులను వర్ణమంతయుడు వైటి మన్మాచిబంధములు ఇట్లు తోరలు నవ్వా నేచరే చీడి సలకి దేవదత్త మత్తుడయును తత్సైన్యములు చెడవిరిగి పారి ఆ యొక్క ఆ కనుడి యొక్క సాలజిజము లేదు కూడా మునిగిపోయేటట్టు కొట్టాడటొచ్చాయటే కొట్టి కొట్టాడటములు చదవి ఆ యొక్క రామల్లేదు సత్యామురా అని చెప్పి పారిపోయి పుష్పుని వచ్చి ఆ భీపుని యొక్క చాటుకి చే సైన్యం లేవత్త కూడా పాడి